ో నమరి ఓం గణానా కవిం కవీనాముపమశ్రవస్తమం ఏ రాజా బ్రహ్మణస్పత ఆనశ్వం మన్మోతిదన శ్రీమహాగణిపతాశివసరంభా శంకరాచార్యముధ్యమాన్ అస్మదాచార్యపకాం వందే గురు పరంపరా ఓం భద్రం కర్ణే భస్మదేవాద్రం పశ్యే మాక్షజ్రాంగై స్వాసూర్షేమదేమ స్తిన ఇంద్రో వృద్ధశ్రవాస్తిన పూషా విశ్వేదా స్వస్తి నార్ష్యోలిష్టస్తినో బృహస్పతర్ద్యాతుాంతి శాంతి శాంతి విజ్ఞప్త స నిమిత్తం అన్యనాశ సంక్లేశ్రాస్తికా మనము జ్ఞేయము ఇది వేదాంతంలో చాలా విషమమైన ఘట్టం జ్ఞానము జ్ఞేయము విషమమైన ఘట్ట ఉన్నాను కదా అని మీరేం కని పడిపోకుండా అలాగా అంటే అలా జాగ్రత్తగా గమనించాల్సిందేనా అభిప్రాయం ఇప్పుడు జ్ఞానం లోపలు ఉంది జ్ఞేయం బయట ఉంది దీనికోసం పెద్ద పండించిన ఒక్కర్లా అవునుగా అందరూ అరుక్కునేదే ఇప్పుడు జ్ఞేయము సత్యము జ్ఞానము మిథ్య ఇది మెటీరియల్స్ నాస్తికవాదులు అలా చెప్తారు జ్ఞానమే సత్యము జ్ఞేయము మిథ్య ఇది క్షణిక విజ్ఞానం అది జ్ఞానము జ్ఞేయము రెండూ సత్యమే ద్వైతులు జ్ఞానము జ్ఞేయము రెండూ మిథ్య వాటికి మూలంలో ఉండే ఆత్మ చైతన్యం ఒక్కటియే సత్యము అదే అద్వైతము ఇది మామూలుగా వ్యవస్థ ఇప్పుడు ఇక్కడ అద్వైతాన్ని స్థాపించటం కోసం ఒక పద్ధతిని అవలంబిస్తారు ఆ పద్ధతి ఏమిటంటే ముందు గౌడపాదాచార్యులు క్షణిక విజ్ఞానవాదులతో జత కడుతారు క్షణిక విజ్ఞాన ఇప్పుడు బాహ్యార్థవాది బౌద్ధులలోనే నాలుగు తెగలు ఉన్నాయి బౌద్ధుల్లో నాలుగు తెగలు ఉన్నాయి జ్ఞేయము సత్యము జ్ఞానము మిథ్య జ్ఞానము లేదు జ్ఞేయమే గలదు జ్ఞానము లేదు అదొక తెగ వాళ్ళని బాహ్యార్థవాదులు అంటారు బౌద్ధుల్లోనే జ్ఞానము మాత్రమే గలదు పైగా అది క్షణికము దాన్ని విజ్ఞానము అంటారు క్షణిక విజ్ఞానము జ్ఞేయము కల్పితము జ్ఞేయమనేది వాస్తవంగా లేదు అంటే జ్ఞానమే జ్ఞేయముగా భాషిస్తుంది అది క్షణిక విజ్ఞానవాదము ఆ వాదం చాలా మంచి వాదం అది దాంట్లో మీరు ఇబ్బంది పడాల్సిందేం ఇప్పుడు కొడుకు అని మీరు అంటారు బయట కొడుకు అనేవాడు ఎవడూ ఉండరు బయట మనిషి ఉంటాడు బయట మనిషి ఉంటాడు అంతే వాడు కొడుకు అని వాడి ముఖం మీద ఏమైనా ముద్రమేసి ఉంటుందండి కొడుకుని బయట మనిషి ఉంటాడు కొన్ని కొడుకు మీద నచ్చకపోతే బావ మరిది అని వాడి ముఖం మీద ఏమైనా రాసుంటుందా బావ మరిది అని రాసుంటుందా బయట మనిషి ఉంటాడు బావమరిది అని వీడు ఇప్పుడు ఈ బావమరిది అనే జ్ఞానం ఉన్నది తప్ప జ్ఞేయమేం లేదు ఏమండి శత్రువు అని మీరు అనుకుంటారు వాడు శత్రువు ఈ శత్రువు బయట ఉంటాడా బయట మనిషి ఉంటాడు శత్రువు లోపలే ఉంటాడు చూసారా మరి జ్ఞానమే ఉంటుంది జ్ఞేయం ఉండదు అలాంటి దృష్టాంతాలు ఉన్నాయా లేవా సో జ్ఞానమే ఉంటుంది జ్ఞేయము అనేది కల్పితం చూడండి ఎంత సింపుల్ విషయము జ్ఞానమే సత్యము జ్ఞేయము కల్పితము దీన్ని క్షణిక విజ్ఞానవాదము ఏమండి వేదాంత క్లాసు వినడానికి వచ్చారా రండి మాండూక్యా క్లాసు విన్నామని వచ్చారా వెల్కమ్ ఇలా కూర్చోండి అలా కూర్చోండి హాయిగా అదేనా ఇంతమంది మాండుక్యా క్లాసుకు వినడానికి వస్తే నాకు అడుపు నిండిపోయిందండి ఇంకేపోటు నాకు పలహారం అక్కర్లా కాబట్టి క్షణిక విజ్ఞానం బయట ఉండే జ్ఞేయము లోపల ఉండే జ్ఞానము రెండూ సత్యమే ఉభయ సత్యత్వవాదులు వీళ్ళు కూడా ఉన్నారు బౌద్ధుల్లో మూడో తెగ రెండూ లేవు వీళ్ళని శూన్యవాదులు అంటారు ఇవి నాలుగు తెగలు ఉన్నాయి ఏమండి ఈ రెండూ సత్యమేనే ద్వైతుల్ని పక్కన పెట్టండి బాహ్యార్థవాది జ్ఞేయము సత్యము గౌడపాదాచార్యులు ఏం చేస్తారంటే జ్ఞానము మాత్రమే సత్యము అనే క్షణిక విజ్ఞానవాది పక్షాన్ని స్వీకరిస్తారు వాడితో జత గడతారు క్షణిక విజ్ఞానవాదుతో జత గడతారు ఈ సంగతులు మీకు తెలుసు ఉండాలి సో మచ్ సో గౌడపాదాచార్యులు బౌద్ధులు అని కొంతమంది అంటారు ఆయన బౌద్ధులు అని అంటారు ఆ అంతవరకు కూడా వెళ్ళిపోయింది ఎందుకంటే అంత బలంగా గౌడపాదాచార్యులు క్షణిక విజ్ఞానవాదులతో జతగడతారు క్షణిక విజ్ఞానవాదులలో ప్రధానుడు నాగార్జునుడు మీరు వినుంటారు పేరు నాగార్జునుడు ఆయన వ్రాసిన కారికలు నాగ మాధ్యమిక కారికలు అంటారు క్షణిక విజ్ఞానవాదుల్లో పెద్ద దిట్ట ఆయన ఇక్కడ నాగార్జున కొండ నాగార్జున యూనివర్సిటీ అదంతా ఆ నాగార్జునుడే ఆయన గొప్ప క్షణిక విజ్ఞానవాది బౌద్ధ సిద్ధాంతానికి ఎనివే సో క్షణిక విజ్ఞానవాదితో జత గడతారు జత గట్టి బాహ్యార్థము కల్పితము జ్ఞానము మాత్రమే సత్యము అని నిరూపిస్తా ఆ తర్వాత శూన్యవాదితో జతగడతా నెక్స్ట్ స్టెప్లో నేను చూపిస్తాను మీకు అదే ఆ సమయం చెప్తా శూన్యవాదితో జతగడితే శూన్యవాది ఏమంటాడంటే ఇక చెప్పేస్తున్నాం మళ్ళీ రిపీట్ చేస్తాను ఏ ఏ యుక్తితో జ్ఞానము మాత్రమే సత్యము ధ్యేయము కల్పితము అని నిరూపించారో అదే యుక్తితో శూన్యము మాత్రమే సత్యము జ్ఞానము కల్పితము అని నిరూపిస్తారు అదే యుక్తితో ఇప్పుడు దీనికి ఆ సమయం వచ్చినప్పుడు చెప్తాను శూన్యవాద శూన్యవాదితో జత కట్టేస్తారు క్షణిక విజ్ఞానవాదం వీగిపోతుంది ఆ తర్వాత శూన్యవాదిని ఖండించి అద్వైత ఆత్మతత్వాన్ని ప్రతిపాదిస్తారు ఇది స్కీమ్ తెలిసిందండి ఇప్పుడు బాహ్యార్థవాదాన్ని నిరాకరించాలి క్షణిక విజ్ఞానవాదులతో జతగట్టి అంటే బాహ్యార్థవాదాన్ని పూర్వపక్షం చేయాలి అప్పుడు క్షణిక విజ్ఞానవాదం సిద్ధాంతం అవుతుంది ఇప్పుడు మనం పూర్వపక్షం చదువుతున్నాం ప్రజ్ఞప్తే సనిమిత్తవం జ్ఞానం ఉన్నది ప్రజ్ఞప్తే అంటే జ్ఞానం ఉన్నది జ్ఞానం ఉంది అంటే నిమిత్తం ఉండి జ్ఞానం ఉందా నిమిత్తం లేకుండా జ్ఞానం ఉందా అంటే నిమిత్తం ఉండి జ్ఞానం ఉంటుంది నిమిత్తం ఒకటి బయట ఉండి లోపల జ్ఞానం ఉంటుంది ఘట జ్ఞానం కలిగింది అంటే బయట ఘటము అనే నిమిత్తం ఉంటేనే ఘట జ్ఞానం కలుగుతుంది అన్యథ నిమిత్తం లేకుండానే జ్ఞానం కలుగుతుంది అని చెప్పే పక్షంలో ద్వయనాశత ద్వంద్వములు ఏవైతే అనుభవానికి వస్తున్నాయో అవి లేకుండా పోవాలి సుఖ దుఃఖాల అనుభవానికి వస్తాయి దుర్గంధము సుగంధము అనుభవానికి వస్తుంది కాకరకాయ కూర ఏమో చేదుగా ఉంటుంది మిఠాయి లడ్డు ఏమో తీయగా ఉంటుంది ఈ రకమైన రుచువులలో మధుర రసము కటుత్వము మీకు అనుభవానికి వస్తున్నాయి అంటే బయట కాకరకాయను లడ్డు వేరువేరుగా ఉండబట్టి ఆ రసములు మీకు అనుభవానికి వస్తున్నాయి కాబట్టి బయట అలాగేం లేవండి అంటే ఈ రసములు ఆ అనుభవానికి రావటానికి హేతువే లేదు కనుక ఆ రసములు అలా అనుభవానికి రాకోడదు కానీ వస్తున్నాయి అన్యథా ద్వయనాశతడున్నాను అన్యథా నిర్విషయత్వే శబ్దస్పర్శ నీలపీఠలోహితాది ప్రత్యయ వైచిత్ర్యవయస్ నాశత నాశ అభావ ప్రసజ్యేత ఇ మీరు జ్ఞానము జ్ఞేయం లేకుండానే జ్ఞానముంటుంది అని చెప్పే పక్షంలో ఈ ద్వయ ద్వంద్వముల యొక్క జ్ఞానము లేకుండా లేకుండా ఉండకుం ఉండకుండా ఉండకూడదు అని ఉంటుంది ఎందుకంటే బయట ద్వంద్వ నిమిత్తం ఉండి మీకు ద్వంద్వ జ్ఞానం కలుగుతుందా ద్వంద్వ నిమిత్తం లేకుండా ద్వంద్వ జ్ఞానం కలుగుతుందా అంటే ద్వంద్వ నిమిత్తం లేకుండా ద్వంద్వ జ్ఞానం కలుగుతుంది చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే సుగంధము దుర్గంధము రెండు కలిపి మీ జ్ఞానం కలుగుతుంది సుగంధ జ్ఞానము దుర్గంధ జ్ఞానము రెండు అనుభవాలు ఉన్నాయి బయట సుగంధము దుర్గంధము ఉండి ఉన్నాయా లేకుండా ఉన్నాయా అంటే బయట లేవు అని మీరు అన్నట్లయితే అన్యథా లేవు అలాంటివేమీ లేవు అని ఈ సుగంధము సుగంధ జ్ఞానము దుర్గంధ జ్ఞానము అనే ద్వంద్వము జ్ఞానంలో ఉండే ద్వంద్వము ఉండకూడదు ఎలా ఉంటుంది కదా గంధజ్ఞానం అనేది ఏకరూపంగా ఉండాలి ఒక్కటే గంధ జ్ఞానం ఉండాలి ఒక్కటే ఉండాలి ఇంక దాంట్లో వెరైటీ ఉండకూడదు వెరైటీ ఉందా లేదా ఉంది దుర్గంధ జ్ఞానము సుగంధ జ్ఞానము అనే వెరైటీ ఉన్నది పైగా దుర్గంధ జ్ఞానము దుఃఖాన్ని కలిగిస్తోంది సుగంధ జ్ఞానము సుఖాన్ని కలిగిస్తోంది ఈ సుఖ దుఃఖముల ద్వంద్వము సుగంధ దుర్గంధముల ద్వంద్వము జ్ఞానంలో ఉన్నాయి బయట జ్ఞేయంలో మీకు ద్వంద్వం లేదు అన్నట్లయితే జ్ఞానంలో ఈ ద్వంద్వం ఎందుకు రావాలి రాకూడదు పైగా బయట నిమిత్తంతో సంబంధం లేకుండగా మీకు ద్వంద్వ జ్ఞానం కలిగే పక్షంలో అన్ని సందర్భాల్లోనూ ద్వంద్వ జ్ఞానం కలిగిపోతూ ఉండాలి ఇంకే నిమిత్తంతో సంబంధం లేదు మేఘం లేకుండానే వర్షం పడుతుంది అన్నప్పుడు ఇలా ఆస్తమానూ ఉండాలి అలా పెట్టలేదు మేఘం ఉన్నా పడకూడదు కానీ పడుతోంది కాబట్టి మేఘం ఉంటేనే వర్షం పడుతుంది అని చెప్పాల్సి ఉంటుంది అదేవిధంగా బయట నిమిత్తం లేకుండగా జ్ఞానం కలుగుతుందని మీరు ఎలా చెప్తారు అలా చెప్పే పక్షంలో ద్వంద్వముల యొక్క అభావము ప్రాప్తమయ్యడిది కానీ ద్వంద్వములు అనుభూయమానమవుతున్నవి నచప్రత్యయ వైచిత్ర్యవయస్య అభావము స్థితి జ్ఞానంలో ద్వంద్వము లేదు అని మీరు చెప్పడానికి వీర్లేదు ఎందుకంటే జ్ఞానంలో వెరైటీ మనకు అనుభవంగా ప్రత్యక్షంగా మనకు అనుభవానికి వస్తుంది కనుక జ్ఞానంలో అటువంటి వెరైటీ ఉండటానికి నిమిత్తం అవుతుంది ఉండాలి ఆ నిమిత్తము జ్ఞానానికి బయట ఉండాలి జ్ఞానంలో వెరైటీకి జ్ఞానమే కారణం జ్ఞానంలో ఎప్పుడు పడితే జ్ఞానం ఎప్పుడూ ఉండిదే కనుక ఎప్పుడు పడితే అప్పుడు మీకు ద్వంద్వలు అలా వచ్చేస్తూ అలా రావటం లేదు జ్ఞానంలో వెరైటీ జ్ఞానానికి బయట ఉండే జ్ఞేయము హేతువగుతున్నది కాబట్టి జ్ఞేయము గలదు ఏమంటే జ్ఞానంలో వెరైటీ ఉందని ఎలా చెప్పగలము అంటే ప్రత్యక్షత్వా ప్రత్యక్షంగా అనుభవం మనకు వచ్చితున్నది కనుక అత ప్రత్యయ వైచిత్ర్యవయస్య దర్శనాత్ పరతంత్రమితి అన్య శాస్త్రం పరతంత్రరతంత్రశ్రయ బాహ్యా జ్ఞానవ్యతిరిత్యస్తిత మత అభిప్రేత కాబట్టి పరతంత్రాస్తి మత పరా అంటే ఇతరుడు పరోపక్షిని పరా అంటారు ఇక్కడ పూర్వపక్షి ఎవరు బాహ్యార్థవాది అంటే బాహ్యము నుండు అర్థము గలదు అని వాదించేవాడు వాడు పూర్వపక్షి వాడి యొక్క తంత్రము అంటే వాడి శాస్త్రము వాడి శాస్త్రం ప్రకారం బాహ్యార్థము అస్తి బాహ్యార్థము ఉన్నది జగత్తు ఉన్నది ఘటము ఉన్నది అని బాహ్యార్థవాది ఇప్పుడు మీరందరూ వేదాంతం వింటూ నేను సూక్ష్మంగా ఆలోచించి చెప్పండి అని నేను అన్నాను కాబట్టి బావుమరిది అనేవాడు బయట లేడు లోపలే ఉన్నాడు అంటే మీరు తలకాయలుపారు అవునండి అసలు వేదాంతం ఎప్పుడూ వినలేదనుకోండి మీరు మామూలుగా రోడ్డు మీద వెళ్ళి బాగుమరిది లోపల ఉన్నాడా బయట ఉన్నాడా అంటే వాడు ఏమని బయటే ఉన్నాడని చెప్తాడు బయటే ఉన్నాడు నా ప్రాణం తీసుకున్నాడని కూడా చెప్తాను కాబట్టి కాబట్టి బాహ్యార్థవాది లోకమంతా బాహ్యార్థవాదులే లోకంలో మీకు ఫిలాసఫర్స్ ఎవరు ఉండరు ఇప్పుడు దేవ దేవతను ఉపాసన చేస్తూ ఉంటాడు దే నువ్వు దే చేసే దేవత నీకంటే బాహ్యంగా లేదయ్యా నీ హృదయంలోనే ఉంది అని ఎంతమంది చెప్తారు చెప్తే ఎంతమంది వింటారు నీవు ఉపాసన చేసే దేవత బాహ్యంలో ఉంది బయట ఎక్కడ ఉంది లోకంలో ఉందని చెప్తేనే అంగీకారం లోకం అలాగే ఉంటుంది లోకదృష్టి అలాగే ఉంటుంది సూక్ష్మంగా విచారణ చేసే సందర్భంలో బాహ్యార్థం యొక్క మిథ్యాత్వం నిర్ధారితమవుతుంది కానీ లేకపోతే బాహ్యంలో ఉంది కాబట్టి మేము చూస్తూ ఉంటాం కనుక బాహ్యార్థవాదులు అలాగే మాట్లాడతారు ఇక్కడ పరా అంటే ఇతరుడు ఆ ఇతరుడెవరూ బాహ్యార్థవాది వాడి యొక్క శాస్త్రము తంత్ర అంటే శాస్త్రము వాడి యొక్క శాస్త్రం ఏమిటంటే బాహ్యార్థస్య అస్థిత అది వాడి శాస్త్రం బాహ్యార్థము గలదు బాహ్యార్థము అంటే అర్థం ఏమిటి జ్ఞానము కంటే భిన్నంగా జ్ఞానవ్యతిరిక్తంగా జ్ఞేయము గలదు ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు చాలాసార్లు చెప్పా ఎందుకంటే జ్ఞానవ్యతిరిక్త జ్ఞేయ జ్ఞేయము లేని పక్షంలో జ్ఞానంలో ద్వంద్వములు అనుభవమునకు వచ్చియుండేడివి కావు కానీ ద్వంద్వాల అనుభవానికి వస్తున్నాయి కాబట్టి జ్ఞానం వ్యతిరిక్తమైనటువంటి బాహ్యార్థము దానికి జ్ఞేయము అని పేరు అస్థి పరతంత్రస్తికా మత దానిని మేము స్వీకరిస్తున్నాము పూర్వపక్షం కదా మరి ఎందుకు స్వీకరిస్తున్నాము అంటే ప్రత్యయ వైచిత్ర్యవయస్య దర్శనాత్ అది హేతువు ప్రత్యయము అంటే జ్ఞానము జ్ఞానంలో వైచిత్ర్యము వైచిత్రియము అంటే తెలుగులో విచిత్రం చాలా విచిత్రంగా ఉంది అలాంటిది కాదు వైచిత్రియము అంటే వెరైటీ వెరైటీ ఇప్పుడు మీరు భోజనం పెట్టారనుకోండి సాంబారు ఉన్నామునో పెరుగు అన్నం ఇదో ముద్దా అదో ముద్దా పెట్టారనుకోండి నో వెరైటీ అలా కాకుండా రైస్ వడ్డించి దాని చుట్టూ పన్నెండు ఐటమ్స్ వేశారనుకోండి దాన్ని విచిత్రము అంటారు తెలుగు విచిత్రం కాదు సంస్కృత విచిత్రం ఓకే తెలిసిందండి విచిత్రమే వైచిత్ర్యము వెరైటీ దాన్ని పదం ఉన్నది ఆ పదం మీకు అలవాటైతే బాగుంటుంది అదేమిటంటే వెరైటీ అంటే ఇంగ్లీష్ పదం కదా మరి తెలుగులో వైవిధ్యము అని వివిధత వివిధత ఇది వేరు అది వేరు అది వేరు అది వేరు వివిధత దాన్ని వైవిధ్యము దానికి వెరైటీ అని పేరు భాష్యకారులు అంటే శంకరులు భాష్యకారులు అంటే ఎవరో అనుకున్నారు భాష్యకారులు అంటే ఎందుకంటే కొంతమంది ఇంటి పేరు భాష్యకారాన్ని అలా పెట్టుకుంటారు ఆయన ఎవరో ఒకళ్ళు ఆయన గురించి చెప్తున్నాడేమో అయ్యనుకున్నారు భాష్యకారులు అంటే శంకరులు సో శంకరులు ఆ వైచిత్ర్య అనే పదాన్ని వాడతారు మాయాకల్పిత దేశకాల కలనా వైచిత్ర్య చిత్రీకృతం దక్షిణాముఖ్య స్తోత్రం కాబట్టి మీకు జ్ఞానంలో వెరైటీ ఉందా లేదా వెరైటీ ఉంది ఇది లడ్డు ఇది కాజా ఇది కాకరకాయ కూర ఇది వంకాయ కూర ఇది పప్పు ఇది పెరుగు అని అన్ని జ్ఞానాలు కలుగుతున్నా లేదా ఒకే అంతా ముద్ద ఒకటే అద్వైత జ్ఞానం కలుగుతుందా లేదు కదా విడివిడిగా కలుగుతున్నాయి కదా మరి జ్ఞానంలో ఇంతటి వైచిత్ర్యం ఉన్నప్పుడు ఆ వైచిత్ర్యానికి హేతుమైనటువంటి వెరైటీ బయట ఉండాలా లేదా పూర్వపక్షం ఇది నేను పూర్వపక్షం అంటూ ఉంటాను లేకపోతే తప్పు జగత్ సత్యత్వం అని అనకూడదు జగత్తు సత్యం అన్నాకంటే వెంటనే ఇది పూర్వపక్షం ఉండవు అంటూ ఉండాలి లేకపోతే చాలా తప్పు మాట అయిపోతుంది నహి ప్రజ్ఞప్తే ప్రకాశమాత్రస్వరూపాయా నీలపీతాది బాహ్యాలంబన వైచిత్ర్యం అంతరేణ స్వభావ భేదేనైవ వైచిత్ర్యం సంభవతి అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు బాహ్యార్థము సత్యము ఎందుకు అని మళ్ళీ దాన్నే వివరంగా చెప్తున్నారు హీ ఎందుకనగా హీ అంటే ఎందుకనగా ఇప్పుడు నేను దీనికి ఒక చెప్పాను అమెరికాలో చెప్పాను వాళ్ళు వాళ్ళకి బాగా తలకాయ ఊపారు అందుకోసం నేను చెప్తున్నాను మీరు ఎప్పుడైనా పాతకాలం డ్రామాలు వేసి వారు చూసారా ఆ డ్రామా వేస్తారు స్టేజ్ మీద ఆ డ్రామా వేసే ఆ స్టేజ్ పక్కన ఒకడు కూర్చుంటాడు వాడు వాడు ఓ పెద్ద మంచి ఫోకస్ బాగా ఉన్నటువంటి లైట్ ఒకటి పెట్టుకుంటాడు ఆ లైట్కి ఎదురుగా ఓ చక్రం ఉంటుంది ఆ చక్రానికి ఈ ప్లాస్టిక్ కాగితాలు ఉంటాయి ఎర్ర అది పర్చది తెల్లది అలాగ దాని చుట్టూ కాగితాలు ఉంటాయి ఏమండి ఇప్పుడు స్టేజ్ మీదకి నాయిక నాయిక అంటే హీరోయిన్ హీరోయిన్ వచ్చింది అనుకోండి వెంటనే వీడు ఏం చేస్తాడు ఈ ఫోటో ఇది ఆన్ చేస్తాడు ఈ లైట్ ఆన్ చేస్తాడు అతని స్విచ్ లోనే ఉంటాయి లైట్ ఆన్ చేసి ఆ చక్రం దిప్పుతాడు చక్రం తిప్పితే ఎర్రకాగితం వస్తుంది ఎర్రకాగితం వస్తే హీరోయిన్ ఎర్రకా అనుకుంటుంది చూడండి మేము అనుకునేవాళ్ళం ఆవిడ ఎర్ర చీర కట్టుకుంది అనుకునేవాళ్ళు ఎర్ర చీర కట్టుకుంది ఆవిడ అనుకుంటే ఆవిడ ఏదో డైలాగ్ చెప్పేవాడు మళ్ళీ చెప్పాడు ఇలా తిప్పివాడు తిప్పిన వెంటనే ఈసారి పచ్చటి కార్టి పడిది ఆవిడ మీద పచ్చగా కనబడింది అంజుడి దేవి ఇంతట్లోకి ఎంత తీర కట్టుకున్నారుడు వసతిర కట్టుకున్న ఏమిటి అని మీకు కగ్గారు పడేవాళ్ళు అప్పుడు బండి ఈ వీడికేసి చూస్తే ఓహో ఇదే సంగతి అని తెలిసి ఇది ఇది ఏమన్నా మీ మనస్సుకు వచ్చిందా నేను చెప్పిన దృష్టాంతం ఏమండి ఇప్పుడు ప్రకాశము ప్రకాశంలోనే ఎరుపు నలుపు తెలుపు పసుపు అన్నీ ప్రకాశంలోనే ఉన్నాయా అప్పుడప్పుడు ఓసారి ఎరుపు వచ్చేసి ఓసారి తెలుపు వచ్చేసి ఓసారి పసుపు వచ్చేసి అలా అయిపోతుందా లేక ఆ ప్రకాశానికి ఆ వెరైటీని తీసుకొచ్చిన కాగితాలు వేరే ఉన్నాయా లేవా ఉన్నాయి ఎర్రకాగితం పెడితే ఎరగాక ఉంది పచ్చకాగితం పెడితే పచ్చగా ఉంది అంతేగాని ప్రకాశమే తనంత తానే వెలుగు ఆ వెలుతురు ఓసారి పచ్చగా అయిపోయి ఓసారి ఎర్రగా అయిపోయి ఓసారి నీలంగా అయిపోతుందా అలా అవట్లేదు కదా మరి అంటే జ్ఞానము కూడా ప్రకాశము వంటిది జ్ఞానము వెలుగది ఆ వెలుగులోనే అన్నీ కనబడుతున్నాయి ఒకసారి ఆ జ్ఞానం ఓసారి సుఖమైపోయి ఓసారి దుఃఖం అనంత తానే అయిపోతుందా ఏమీ అలా అవట్లేదు బయట సుఖ నిమిత్తం ఉంటే జ్ఞానం సుఖాకారాన్ని పొందుతోంది బయట దుఃఖ నిమిత్తం ఉన్నప్పుడు దుఃఖాకారాన్ని పొందుతోంది బయట దుర్గంధం ఉన్నప్పుడు జ్ఞానము దుర్గంధాకారాన్ని పొందుతోంది సుగంధం ఉంటే సుగంధాకారాన్ని పొందుతోంది కాబట్టి జ్ఞానములో తనంత తానుగానే వేరే నిమిత్తము కారణము ఏ లేకుండా స్వభావంగానే స్వభావత ఈ వెరైటీ అంతా వచ్చేస్తోంది అని చెప్పడానికి వీలు జ్ఞానంలో వెరైటీ అనుభవానికి వస్తోంది అందరికీ ప్రత్యక్షమైన విషయం అది దాంట్లో ఆర్గ్యుమెంట్ లేదు అందరికీ జ్ఞానంలో వెరైటీ అనుభవానికి వస్తుంది ఇక్కడ మీమాంస ఏమిటంటే అందరికీ సమానంగా అనుభవానికి వచ్చే జ్ఞానంలోని వెరైటీ బాహ్యార్థం వల్ల వచ్చిందా లేక తనంత తానే వచ్చేస్తుందా అంటే బాహ్యార్థం వల్ల వచ్చింది దానికి దృష్టాంతం ఏమిటంటే ఇదిగో ఈ కాంతి ఉంది తెల్లగా ఉంది ఇక్కడ కాంతి ఎర్రగా పడింది అనుకోండి ఆ తెల్ల కాంతి ఎర్రగా అయిపోయి ఎర్రగాబడిందా లేక మధ్యలో ఎవరి కాగితం పెట్టబట్టి ఎర్రగాబడింది సపోజ్ కాంతి ఎర్రదనం పోయి నీలం దనం వచ్చిందనుకోండి అంతదాకా ఎర్రగా ఉన్న కాంతి ఇప్పుడు తెల్ల నీలంగా అయిపోయిందా లేకపోతే ఆ కాగితం పోయి ఇంకో కాగితం రాబట్టి నీలంగా వచ్చిందా కాబట్టి బాహ్యమునందు నిమిత్తం ఉండాలి ఉన్నప్పుడే జ్ఞానంలో మీకు వైవిధ్యము కలుగుతుంది జ్ఞానంలో వైవిధ్యం కలుగుతోంది అందరికీ కూడా ప్రత్యక్షంగా కాబట్టి బాహ్యంలో నిమిత్తములు ఉన్నాయి పరతంత్రాస్తిత మత ఇక వాక్యంలో అన్వయం ఏమైనా సమస్య ఉందండి ప్రజ్ఞప్తి అంటే వెలుగు వెలుగు ఈ వెలుగు కాదు ఈ వెలుగు ఉందని మీకు ఎలా తెలిసింది లోపల ఇంకో వెలుగు ఉంది వెనుక చైతన్యం జ్ఞానము అంటారు ఎరుక జ్ఞానము తెలివి ఆ తెలివిలో అది తెలివి శుద్ధ ప్రకాశమే తప్ప ఇంకేం కాదు అది అది కేవల ప్రకాశం ఈ వెలుతురు లాంటివి దాంట్లో మనకి నీల పీత పీత అంటే పచ్చని పీత అంటే పచ్చని అది ఏదో మొదలైనటువంటి మొదలైన అంటే రక్త ఎర్రని ఇలాగంటి బాహ్య వస్తువుల ఆలంబనం ఉండాలి ఆ బాహ్య వస్తువుల బాహ్య వస్తువే ఆలంబనము జ్ఞేయము దాంట్లో వెరైటీ ఉన్నప్పుడే మీకు ఆ వెలుతురు వంటి చైతన్యంలో తెలివిలో వెరైటీ వస్తూ ఉంటుంది అది లేకుండా అంటే బాహ్య వస్తువు యొక్క వెరైటీ లేకుండా కేవలము తనంత కానీ వెరైటీగా కనపడటం అనేది సంభవము కాదు అన్వయం కుదిరిందండి వాక్యం అంటే కొంతమందికి వాక్యాన్వయం అవసరం సంస్కృతం వచ్చిన వాళ్ళకి వాక్యం అన్వయించటం అవసరం కొంతమందికి మాకు అన్వయం మాకు సమస్య లేదని మేము అలా వింటూ ఉంటామంటే అది వేరే సంగతి అందుకోసం అన్వయం నేను వివరించి చెప్పా స్ఫటిక సేవా నీలాద్యుపాధ్యాశ్రయైర్వినా వైచిత్ర్య ఘటతే ఇత్యభిప్రాయ రెడ పుస్తకంలో నా ఘటత ఇత్యభిప్రాయని ఉంటుంది విడదీస్తే ఘటతే వస్తుంది ఇంకో దృష్టాంతం మీరు స్వచ్ఛమైన స్ఫటికం ఉంది ఇక్కడ మీకు అది స్ఫటికం పెట్టారు పెడితే తెల్లగా స్వచ్ఛంగా ప్రకాశిస్తుంది ఇప్పుడు దాని పక్కన మందార పువ్వు పెట్టారు పెట్టగానే ఇది పెంపులా కనపడింది ఏమండి ఇప్పుడు పక్కనుండే మందారు పువ్వు యొక్క ఎర్రదనం వల్ల ఇది పెంపులా కనపడిందా లేక తనంత తానుగానే అది ఎర్రగా కనపడిపోతుందా పక్కనుండే ఎర్రని పుష్పము యొక్క సన్నిధిలోనే ఆ స్వచ్ఛమైన స్ఫటికము ఎర్రగా కనపడింది దానికి ఉపాధి అని పేరు ఆ మందార పుష్పానికి ఉపాధి అని పేరు ఎందుకని ఉపా దగ్గరగా ఉండి ఆ ధి తన ఎర్రదనాన్ని స్ఫటికానికి కలిగిస్తున్నది కలిగిస్తున్నది లేక కలిగించినట్లుగా కనబడుతున్నది వాటెవర్ కాబట్టి ఇప్పుడు స్ఫటికం ఓసారి తెల్లగా కనపడింది పరుక్షణం ఎర్రగా కనపడింది మళ్ళీ ఇంకోసారి పచ్చగా కనపడింది మళ్ళీ ఇంకోసారి ఆకుపచ్చగా కనపడింది అనుకోండి ఇప్పుడు ఆ స్ఫటికము తనంత ఈ రంగుల్ని తెచ్చేసుకుంటుందా బయట నిమిత్తంతో సంబంధం లేకుండా లేక పక్కన ఉపాధులు ఉంటేనే ఇటువంటి వైవిధ్యం వస్తుందా అంటే స్పష్టంగా ఉపాధిని బట్టియే వైవిధ్యము వచ్చుతున్నది కనుక జ్ఞానము స్ఫటికంతో పోల్చారు ఇక్కడ లోపల జ్ఞానము కూడా శుద్ధ ప్రకాశము ప్రకాశముది దాంట్లో మీకు వైవిధ్యం అనుభవానికి వస్తుంది అంటే తప్పనిసరిగా బాహ్య వస్తువు యొక్క ఆలంబనము ఉండితేరవలెము అని బాహ్యార్థవాది యొక్క ఆర్జం ఒక ఆర్గ్యుమెంట్ అయింది అది దీన్ని ఏమంటారు దీన్ని ఆర్గ్యుమెంట్ పేరేమిటి వెరైటీ ఆర్గ్యుమెంట్ జ్ఞానంలో వెరైటీ ఏది అనుభవానికి వస్తుందో దాని బేసిస్గా ధ్యేయంలో వెరైటీ ఉండి తీరాలి ఒక ఆర్గ్యుమెంట్ అయింది ఇప్పుడు మస్క్యూటో ఆర్గ్యుమెంట్ నెక్స్ట్ దాంతో ఆ శ్లోకం పూర్తవుతుంది ఏమిటది సంక్లేశ ఉపలబ్ధేశ ఇప్పుడు సంక్లేశము అంటే మంట దుఃఖం దుఃఖము అనుభవానికి వస్తుంది ఉపలబ్ధి అంటే జ్ఞానం ఉపలబ్ధి అనే మాట ఎక్కడొచ్చినా జ్ఞానము అని అర్థం దుఃఖము యొక్క జ్ఞానం కలుగుతోంది పైగా క్లేశము కాదు సంక్లేశం గట్టి గట్టి దుఃఖము యొక్క జ్ఞానం ఇప్పుడు హైదరాబాద్లో దోమలు చిన్నవిగా ఉంటాయి ఇంత చిన్న నలకల్లా ఉంటాయి కుడతాయి గట్టిగానే కానీ చిన్నవిగా ఉంటాయి మీరు ఎప్పుడైనా కాకినాడ వెళ్తే మీకు తెలుస్తుంది అక్కడ దేహ దోవలు చిన్న చిన్న బొద్దింక పిల్లల్లా ఉంటాయి అలా ఉంటాయి ఏదో బొద్దింక పిల్ల ఎగిరి వచ్చి కుడుతుందన్నట్టుగా ఉంటుంది తప్ప దోవలు అన్నట్టు ఉంటుంది నేను అన్నాను ఏమండి ఈ విడ్డూరం ఇంతల్లా ఉన్నాయి ఇంత సైజు దోవలు ఉన్నాయి అని నేనంటే అంటే ఇప్పుడు ఈ వరి చేలు ఎక్కువగా ఉంటాయి కదా చుట్టూను కోతల టైము లేకపోతే ఏదో పేరు అంటారు కోతల పోస్తున్నప్పుడు కోతల టైము లేకపోతే నూర్పులు ఏవో ఉంటాయి వాటి కారణంగా మొత్తానికి దోమలు ఎక్కువ దోమతేరలు ఆలవుట్లు ఇలాంటివి ఒక నాలుగు ఐదు రకాలు పెట్టేసుకుని పెట్టుకుని ఉండాలి లేకపోతే మీరు అక్కడ నిలబడలేరు చాలా గట్టిగా ఉంటాయి ఇప్పుడు దోమకాటు యొక్క దుఃఖం అనుభవానికి వస్తాం ఏమండి సంక్లేశము గట్టి క్లేశము సమ్ సమ్ మామూలు చిన్న కాదు గట్టి దోమ దృష్టాంతం ఎప్పుడు గట్టిగా ఉండాలి ఆ గట్టి క్లేశము యొక్క అనుభవానికి వస్తుంది అంటే బయట ఆ క్లేశ నిమిత్తమైన ఆ దోమ ఏదో ఒకటి ఉంటే వస్తుందా లేకుండానే వచ్చేస్తుందా ఉంటేనే వస్తుంది కాబట్టి దోమ సంక్లేశము యొక్క జ్ఞానము మనకి కలుగుతోంది కాబట్టి తప్పనిసరిగా బయట ఆలంబనము ఉండాలి ఆ శ్లోకంలో దోమనే మాట్లాడను నేను దృష్టాంతంగా చెప్పాను మస్కీటో ఆర్గ్యుమెంట్ అని పూజ స్వామీజీ దృష్టాంతం అది కాబట్టి బాహ్యార్థము కాలాదు ఇత పరతంత్రాశ్రయస్ హ్యా జ్ఞాన వ్యతిరిక్త అస్థిత పరతంత్రము అంటే ఇతర ఇతర వాది యొక్క సిద్ధాంతం అంటే బాహ్యార్థవాది యొక్క సిద్ధాంతం ఆ సిద్ధాంతానికి ఆలం ఆశ్రయం ఏమిటి బాహ్యార్థం సిద్ధాంత బాహ్యార్థవాది యొక్క సిద్ధాంతానికి ఆశ్రయము బాహ్యార్థం ఆ బాహ్యార్థము కలదు అస్థిత బాహ్యార్థము కలదు అంటే జ్ఞానము ఉన్నది జ్ఞానము కంటే భిన్నంగా స్వతంత్రంగా బాహ్యార్థము కలదు జ్ఞాన వ్యతిరిక్త బాహ్యార్థస్య అస్థిత అని చెప్పటానికి ఇంకొక హేతువు కూడా ఉన్నది ఇతశ్చ ఈ కారణం చేత కూడా అస్థిత ఉన్నది బాహ్యార్థము ఉన్నది ఏమిటా కారణము సంక్లేషణం సంక్లేష దుఃఖమిత్యర్థ దుఃఖమే దుఃఖమే హేతు నీకు దుఃఖం కలుగుతోందా లేదా కలుగుతోంది అదానంతరం అది కలిగిపోతుందా దోమలు ఎప్పుడు ఏదైనా కుట్టినప్పుడు కలుగుతుందా దోమలు కుట్టినప్పుడే కలుగుతుంది అంతే మరి బయట దోమలు ఉన్నాయన్నమాట దోమలు విచ్చేలా అవుతాయి అది అర్థమంటు ఎంత ఎంత పకడ్మిడి అర్థమంటు చూడండి నాకు ఎప్పటికీ నేను మర్చిపోలేని చిన్న కేసును నేను రోడ్డు మొన్న అడిగిపోతున్నా నా దారి పోతున్నా ఒక ఆయన దేవాలయంలో అందరూ కూర్చొని ఉన్నారు ఆ మంటపంలో ఆయన ఉపన్యాసం చేస్తుంది ఆ పక్కనే కొబ్బరి చెట్టు ఆయన ఏమని చెప్తున్నారో జగత్తు సత్యము అంటే పాపం వాళ్ళు జగత్తు సత్యమని ఇచ్చామని వాళ్ళే వాళ్ళ లోకల్లో మనం ఏం చెప్తే అదే అన్నట్టుగా ఉంటున్నాం ఒకప్పుడు అని కానీ కొంతమంది జగత్తు మిథ్య అంటారు ఎవరు కొంతమంది వినుంటారు అందరికీ మిథ్య అంటారని కూడా తెలియకపోవచ్చు కొంతమందికి తెలుస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరి చెట్టు ఉన్నది పైన కాయలు ఉన్నాయి ఈ కాయలు సత్యమా మిథ్యా సత్యమే ఒకవేళ మిథ్య అంటే మీరు దాని కింద నిలబడినప్పుడు ఆ కాయి కింద పడితే తలకి మిథ్య మిత్స్య కొబ్బరికాయ సత్యం కొబ్బరికాయ సత్యమే మిథ్య ఎలా అవుతుంది ధర కర్వాటుడు కడు విన్నారా ఎప్పుడైనా పద్యం కాబట్టి సత్యమేది తలకి బొప్పి కట్టినప్పుడు ఆ బొప్పి కట్టడానికి హేతు అయినటువంటి బొప్పి కట్టడం అంటే అది జ్ఞానం ఆ నొప్పి జ్ఞానం జ్ఞానం బొప్పి కాదు నొప్పి సో ఆ నొప్పి జ్ఞానము కలుగుతున్నప్పుడు దానికి బయట హేతు ఉందంటవా లేదంట ఉంది కాబట్టి సంక్లేషణము దుఃఖము యొక్క అనుభవము బాహ్యార్థాన్ని నిరూపిస్తుంది ఇది వినడానికి చాలా కన్విన్సింగ్గా అనిపిస్తుంది కానీ అంత తప్పు ఆర్గ్యుమెంట్ అదే కానీ మనట్లేదు ఎందుకో తెలుస్తున్నాండి మీరు కనుక ఆత్మనిష్ఠులుగా ఉంటే దుఃఖం మిమ్మల్ని ఏమీ చేయలేదు కావండి దేహానికి కలిగిన బొప్పి అది పాయింట్ కాదు దట్ ఈజ్ నాట్ ది పాయింట్ ద పాయింట్ ఈజ్ మీకు దుఃఖం కలిగింది అంటే మీరు దేహంతో మమేకము కావాలి దేహానికి దుఃఖం దేహానికి బొప్పి కట్టిందా మీకు బొప్పి కట్టిందా దేహానికి బొప్పి కట్టింది ఏమండి కాబట్టి దేహం కూడా బాహ్యార్థమే దేహం అంతరార్థం అని ఎవరు దేహం కూడా బాహ్యార్థమే అదొకటి తర్వాత మీకు దుఃఖం కలిగిందంటే ఎద్రవాడు అవమానం చేస్తే దుఃఖం కలిగింది అని మీరు ఎదరవాడు అవమానం చేస్తే దుఃఖం కలగని అక్కర్లేదు మీరు మానావమానములు రెండింటి ఎండు సమత్వాన్ని కలిగి ఉంటే ఎదరవాడు అవమానం చేసినా దుఃఖం కలగదు వాడికే దుఃఖం కలుగుతుంది అయ్యో ఈయన్ని అనవసరంగా మనం అవమానం చేసేవారి వాడికి కలుగుతుంది మీకు కలగదు కాబట్టి ఈ ఆర్గ్యుమెంటు సరికాదు చాలా తప్పు ఆర్గ్యుమెంట్